అథవా ఇంకా ఆయన శంకరులు ఇంకా దాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇంకా అప్పుడే అవలేదు ఇసక పాతర అంటారు ఇసక పాతర ఇసక తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటుంది భూతశబ్ద త్రైకాలిక సత్ అని అర్థం చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారంటే చూడండి భూతము అంటే యథార్థము యథాభూతము యథార్థము అనే అర్థంలో వాడతారు దాన్ని ఇదం భూతం అంటే ఉన్నదేదో ఇదేనండి వాస్తవంగా ఉన్నదేదో ఇదేనండి అనే అర్థంలో భూత శబ్దాన్ని వాడతారు ఆయన అర్థాలు చెప్తున్నారు మనకి తెలుసున్న అర్థం భూతం అంటే దేయం అది మనకు అర్థం ఈ అర్థం ఎలా వచ్చిందంటే అది వచ్చింది ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు మన వాళ్ళు సో భూతం ప్రేతం అంటే ఏదో అర్థాలు పెట్టారు పెట్టి ఏవో కొన్ని వాసనలను నిర్మాణం చేసి వీళ్ళ మీరు అరశారు అరే మీరు కొట్టుకుంటారా శ్లేష్మంలో పడి అయ్యేదలాగా ఈ వాసనలో పడి కొట్టుకుంటారా అంటే వీళ్ళు దాంట్లోనే కొట్టుకుంటారు ఉండిపోతారు సార్ దాని నుంచి బయటికి రారావు అప్పుడప్పుడు చిలక పలుకులు ఆత్మ బ్రహ్మాండం ఎందుకు పనికిరాని పలుకులు తత్వాన్ని అరవకుండగా ఉరికే పాండిత్యం కోసమే ఈ పలుకులన్నీ పోగేసి పెట్టుకుంటే ఏమిటి ఉపయోగం సర్వాత్మభావానికి దారితీయని పలుకుల వల్ల ఉపయోగం ఏముంటుంది కొనండి భూతం అంటే పరమార్థ వాచి యథార్థంగా ఉన్నదేదో అది ఇప్పుడు ఈ ఆభరణ ప్రపంచం ఇంత ఉంది కదా ఈ నామరూపాలన్నీ ఉన్నవా కాదు మరి భూతం ఏమిటండి బంగారం అది భూతం అంటే పరమార్థవాచి బంగారకు శాఖ జాయ్ అలు కాస్ట్ పెద్ద ఈమె జనత పెద్ద ఎగ్జిబిషన్ పదివేల ఆభరణాలు అక్కడ పెట్టారు పదివేల ఆభరణాలు ఉన్నాయి మీరు మీరు జేబులో రూపాయి కూడా అక్కర్లేదు అక్కడికి వెళ్ళి లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు ఫుట్పాత్ మీద నిలబడి ఆ దళ్ళ నుంచి చూసి భూతం ఏమిట్రా ఇక్కడ బంగారము అని తెలుసుకుని వాపసు వచ్చేది అది భూతశుద్ధానికి భూత అంటే పరమార్థవాచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు చేయనివ్వండి ఇప్పుడు కూరగాయల వాడు స్ట్రైక్ చేస్తే ఇబ్బంది కానీ ఆభరణాల జ్యువెలర్స్ స్ట్రైక్ చేయనివ్వండి లడ్డప్పుడు స్ట్రైక్ మానేస్తామనుకుంటా మానద్దు మీరు స్ట్రైక్ అలా చేస్తూనే ఉండే పద్దెనిమిది రోజులు కాదు నూట రోజులు స్ట్రైక్ చేయలేవే ఉపజేతరం ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ చేస్తే కూరగాయలు వాళ్ళు స్ట్రైక్ చేయకూడదు పాలు పోసి వాళ్ళు స్ట్రైక్ చేయకూడదు తెల్లారులేస్తే కాఫీ కావాలి టీ కావాలి అంతే కాదు వాళ్ళు స్ట్రైక్ చేస్తా ఉంటే రెండు హూ హూ కేర్స్ పర్ద ఎందుకంటే అది భూతమే కాదు అది పరమార్థవాచి భూతం అంటే అర్థం అది మరి మహత్ అంటే మహచ్చతత్ పారమార్థిక అది పరమార్థము అంటే ఉన్నదేదో అదే పైగా మహత్ అంటే దేశకాలములకు అతీతమైనది నామరూపములకు అతీతమైనది అంటే ఏమిటంటే చూడండి అది ఈ సకల జగత్తు భాషించటానికి మూల మూలమైన స్రో మూల స్రోతస్సు ఆ పరమాత్మ చైతన్యం అది మహత్ దానిని గురించి మీరు బుద్ధితో సంకల్పం చెయ్యలేరు కానీ బుద్ధి ఎందు ఉదయించే సంకల్పాలన్నీ అక్కడి నుంచే పుట్టుకొస్తాయి దానిని మీరు కంటితో చూడలేరు కానీ కంటి చూపు అక్కడి నుంచే వస్తుంది అది చెవితో వినే శబ్దం అయితే కాదు కానీ చెవికి వినే శక్తి మాత్రం అక్కడి నుంచే వస్తుంది అది భూతము అది పారమార్థికము మహత ఏమంటే లోకంలో కూడా గొప్ప గొప్ప లోకంలో కూడా ఉంటాయి మహత్త అంటే ఇంకా పరమాత్మేనా లోకంలో లేవు ఇప్పుడు హిమాలయాలు ఉన్నాయి మహాపర్వత శ్రేణి అని అంటారా అనరా అర్ధపర్వతము అని అంటారా అనరా లోకంలో మాత్రం మహా లేవా అంటే లౌకికంతో ఎపి మహద్భవతి స్వప్నమాయాతము హిమవదాది పర్మతోపమం పరమార్థూ కాబట్టి మరి మీరు ఇటువంటి విచారానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే వస్తుంటాడు తూ లౌకికం తూ లౌకికమైన గొప్పలు కూడా చాలా ఉన్నాయి లౌకి గొప్ప పండితుడు ఉన్నాడు మహా పండితుడు అంటారు గొప్ప ఆభరణం ఉన్నది మహాభరణం అంటారు గొప్ప పర్వతం ఉన్నది మహాపర్వతం అంటారు గొప్ప ఏనుగుంది మహాగజము అంటారు ఈ పరమాత్మ ఒక్కటైనా మహత్ అవేం మహత్తులు కావు అంటే అవి మహత్తులే కానీ ఎటువంటి మహత్తులు అంటే స్వప్న మాయాకృతం స్వప్నంలో మీకు పెద్ద పర్వతం కనపడింది హిమవత్ పర్వతమే కనపడింది స్వప్నంలో అది సత్ అది దాని మహత్వం ఎట్టిది కల్పితం కాదండి తర్వాత ఇంద్రజాలం చేసేవాడు ఐంద్రజాలికుడు మాయా అంటే ఇంద్రజాలం వాడు ఏం చేస్తాడంటే మీకు తెర మీద పెద్ద సముద్రాన్ని చూపిస్తాడు ఏం సినిమా వాడు చూపించట్లేదు సినిమా వాడు మనందరినీ కూర్చోబెట్టి త్రీ డైమెన్షనల్ త్రీ టైటానిక్ వచ్చింది మీరు త్రీ డి టైటానికి చూస్తే సముద్రాన్ని చూస్తారు సముద్రం మధ్యలో కూర్చుని సముద్రాన్ని చూసినట్టే చూస్తారు మహాసముద్రాన్ని చూస్తారు అట్లాంటిక్ మహాసముద్ర దాని పేరే అట్లాంటిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో అట్లా మహానావ నౌక మహానౌక అని ఒకదాన్ని చూస్తారు ఆ మహానౌకలో ఒక యువకుడు యువతి మహాప్రేమను కలిగి ఉంటారు ఏమిటి మహాలన్నీ ఏవండి ఈ మహాలన్నీ ఏం మహాలి కల్పితారు కదా ఇవన్నీ అంతే కాబట్టి ఈ జగత్తులో ఏది ఏది మహాని మీరంటారు ఇటువంటి మహ ఒకే మహత్త కలదు అది పరమాత్మ ఈ మహాలన్నీ కూడా హిమవదాది పర్వతోపమం హిమవత్ పర్వతం మీకు స్వప్నంలో కనపడిందండి ఆ బా ఎంత మహాపర్వతం రానీ ఎటువంటి మహాది నా పరమార్థ వస్తువు అది ఎంత మహాపర్వతమైనా పరమార్థ వస్తువు అయితే కాదు భూతమైతే కాదండి భూతమైతే కాదండి ఇది మహా ఆభరణం అన్నారండి మహా నెక్లెస్ అన్నారండి భూతమాది కాదు మరి భూతం ఏమిటి బంగారం కాబట్టి ఈ నామరూపాలకి మీరు మహాలు ఎన్ని పెట్టినా అది మహానటుడు అన్నారు అంటే వాడు చేసిన నటన యథార్థం కాదా కాకుండా పోతే సత్యం అయిపోతుందా పెట్టారు కాబట్టి సత్యం అవుతుందండి కాదు మహా సినిమా కాబట్టి సత్యం అవుతుందా మహాస్వప్నం కాబట్టి సత్యం అవుతుందా మహాయింద్రజాలం కాబట్టి సత్యమవుతుందా కాబట్టి ఈ జగత్తు ఎట్టి పరిస్థితులలోనూ వాస్తవము కాదు ఆ పరమార్థతత్వము మీరే కానీ చెప్పేది ఏమిటంటే ఆ వ్యక్తిత్వం ఏమైందంటే కియభావం అయిపోయి ఆ పరమార్థతత్వం నుంచి మనల్ని విడిపోయిట్లా చేసింది వాస్తవానికి మన స్వరూపము ఆ పరమార్థతత్వము మాత్రమే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తం నుంచి వ్యక్తం వస్తుంది వ్యక్తము అంటే వ్యక్తము అంటే ఇంద్రియాలన్నీ కూడా తమ తమ ఫంక్షన్స్ నుంచి వస్తున్నాయి మనస్సు సంకల్పాలను సృష్టిస్తుంది ఇది వ్యక్తము గదిలోకి సూర్యుని కాంతి పడగానే గదిలో ఉండే పదార్థాలన్నీ ప్రకాశించినట్లుగా ఆ వ్యక్తంలో దేహము కూడా ఒక భాగం ఇప్పుడు గదిలో చీకటిగా ఉంది చీకటిగా ఉంటే మీ దేహం మీకు కనపడుతుందా కనపడదు ఘటము ఘటం కనపడుతుందా కనపడదు సూర్యకాంతి వచ్చింది ఇప్పుడు ఘటము కనపడుతుంది దేహము కనపడుతుంది కానీ మనకున్న వాసనని బట్టి ఈ కనపడే దేహము నేను ఈ కనపడే ఘటం నాకంటే భిన్నమైనది అని ఇటువంటి వాసన వల్ల మీకు ఆ కియ్యభావం వచ్చింది మీరు అలా కాకుండా ఆ కియ్యభావాన్ని కనుక తిరస్కరించగలిగినట్లయితే అంటే ఎలాగా నేను ఈ వ్యక్తమునందు తాదాత్మ్యము వలన ఉద్భవించిన ఫలానా వ్యక్తి అది షాడో అది ఛాయ మాత్రమే నీడ మాత్రమే అది సత్యము కాదు నేను ప్యూర్ సైలెంట్ విక్నెస్ మనస్సు దేహము ఇంద్రియములు వాటిలో ప్రకాశించే నామరూపములు వీటన్నిటికీ కూడా నేను ఐఆమ్ ది సైలెంట్ విట్నెస్ ఈ అహంకార మమకారములు ఉన్నాయో ఆ మమకారాన్ని త్యాగం చేయాలి అహంకారాన్ని త్యాగం చేయాలి అటువంటి అహంకార మమకారముల చే నిర్మితమై చాలా గట్టిగా ఉన్నట్లుగా భాషించేటువంటి ఈ ఫలానా వ్యక్తిత్వం ఏదైతే కలదో అది నా స్వరూపము కాదు అయితే అది తెలుసుకోవటానికి ఆటంకం ఏమిటో తెలుస్తున్నాండి భయం భయం అడ్డు ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడనుకోండి ఆ కలెక్టర్ని కలెక్టర్ అనే స్టేటస్ నీ యొక్క యథార్థ స్వరూపం కాదు అన్నాడనుకోండి వాడికి అందరపడతాడు కాదండి తర్వాత ఆయన యజ్ఞం ఏదో సోమయాగం ఏదో చేసుకుని స్వర్గానికి వెళ్ళాలని అక్కడ ఏదో భోగాలు అనుభవించాలని సోమయాగం చేసుకుంటున్నాడు అనుకోండి అరే ఈ సోమయాగం చేసి కర్తయా కర్తగా ఉండి సోమయాగం చేసి భోక్తయే స్వర్గంలో భోగాలు అనుభవించే వ్యక్తిత్వం ఏది కలదో అది నువ్వు కాదురా అంటే వాడిని నీరసపడుపుతాడు తర్వాత కొంతమంది నేను బ్రాహ్మణుడాను అనే ఒక పెద్ద ఆగ్రహంలో ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణత్వము కల్పితము అని చెప్పారనుకోండి మీరు అది అధ్యారోపణయినాది అని చెప్పారనుకోండి వాడు కంగారు పిడిపోతాడు ఎందుకంటే దాన్ని పట్టుకుని వేరేలాడుతున్నాడు వాడి యొక్క నిలకడ స్థితికి అదే మూలంగా ఉన్నప్పుడు అది రొస్త అదిరొంతా వాడు కంగారు పడిపోతాడు బ్రాహ్మణుడు కాబట్టి క్షత్రియ ఇప్పుడు రాజు సేవా సంఘము క్షత్రియ సేవా సంఘము ప్రెసిడెంటు ఏమంటే ఆయన దగ్గరికి వెళ్ళి క్షత్రియత్వము కల్పితము అనే టాపిక్ మీద నేను గంట ఉపన్యాసం చెప్తాను మీరు ఆర్గనైజ్ చేయమంటే చేస్తాడు ఆయన ఉపన్యాసం ఆయన ఆర్గనైజ్ చేయడు క్షత్రియత్వము సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వచ్చింది నేను ఉపన్యాసం చెప్తానంట చెప్పండి గంట ఉపన్యాసం చెప్పించి వెయ్యి రూపాయలు కూడా దక్షిణిస్తాడు కాబట్టి భయం మనిషికి భయం నేను చేసిన కర్మలు ఈ పుణ్యమంతా లేకుండా పోతుంది వ్యక్తులు లేకుంటే పాపం పోతుందని కూడా అనుకోడు పుణ్యం పోతుందనే బెంగ వేడికి భయపడతాడు కాబట్టి మీరు యూ షుడ్ బి ఫియర్లెస్ విక్నెస్ టు ది పర్సనాలిటీ ఇప్పుడు ఉన్నాడు సన్యాసం తీసుకుని నేను సన్యాసిని ఈ ఆశ్రమానికి అధిపతిని ఈ పీఠానికి నేను అధిపతిని పీఠాధిపతిని కామకోట్టు పెద్దవారు ఏమన్నారో తెలుసినా మీరు గొప్ప సన్యాసులు ఏంటంటే ఆయన ఉన్నారు నేను గొప్ప సన్యాసి అనే మాట సగమే కరెక్ట్ అన్నారు అయ్యరామ అదేమిటి ఆయన అలా అంటున్నారు ఏమిటంటే ఈ పీఠాధిపత్యం అనే ఒక ఈ భ్రమ కూట ఉండదురా నాకు అది ఈ సగం అసత్యం ఈ సగమే కరెక్ట్ అని చెప్పారు అలా చెప్పి మునగాడు ఎవడైనా కనపడ్డా మీకు చిన్న చిన్న చిల్లర పీఠాలను ఒకటి లేవనెత్తి ఈ పీఠానికి నేను అధిపతిని అంటూ ఉంటాడు హెచ్హెచ్ హెచ్హెచ్ హిజ్ హోలీనెస్ చక్రవర్తి లైతే రాజు ఏమంటారు హెచ్ హెచ్ హెచ్ హెచ్ మన్మోహన్ సింగ్ నేను న్యూయార్క్ లో చూశాను బోర్డు అంటే వచ్చారు వచ్చినప్పుడు హెచ్ హెచ్ మన్మోహన్ సింగ్ అంటే హిజ్ హెస్ మన్మోహన్ సింగ్ హెచ్ హెచ్ స్వామీజీ అంటే హిజ్ హోలీనెస్ స్వామీజీ పూజ స్వామిజీ ఏమన్నారంటే హెచ్ హెచ్ అంటే హోలీ హోబో స్వామి దయానంద అని చెప్పారు ఆయనే చెప్పారు ఆయన డిఫరెన్షన్ హోలీ హోబో హోబో హిజ్ హైనస్ కాదు హోలీ హెచ్ అంటే హోలీ హోబో అంటే కాళ్ళలో బలపం తిరుగువాడు అని అర్థం ఇంగ్లీష్లో హోబో అంటే డిక్షనరీ చూసుకోండి తిరిగిన చోట తిరగకుండగా తిరిగే తిరిగేవాడు దేశద్రిమ్ మరి అని అర్థం అది నాకు దొరికింది పదం హోబో అంటే మామూలు హోబో కాదు హోలీ హోబో దిటి అది హెచ్ హెచ్ అని చెప్పారు ఆయన కాబట్టి సో కామకోటి పెద్దవాళ్ళు అలా చెప్పారు అది కాబట్టి నేను సన్యాసిని దీనికి అధిపతిని పీఠాధిపతిని అని వీడు అన్నాడు అనుకోండి పీఠాధిపతిని ఏముందండి మీరందరూ తలకే ఊపితే నేను ఇది పీఠం అంటాను ఏమి కాదు ఓ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని కొంచెం శోభ చేసి పీఠం అంటాను ఏం కాదంటారా ఓ సంస్కృత పదం ఎవడూ వాడని పెట్టుకుంటా సంస్కృతాలకు లోటేమైనా ఉందా కాబట్టి అది ఒక వ్యక్తిత్వం అది కిల్యభావము అది అది కల్పితము అని చెప్పేదనుకోండి శాస్త్రం ఇప్పుడు వాడికి భయం వేస్తుంది కాబట్టి యూ షుడ్ బి ఏ ఫియర్లెస్ విక్నెస్ తర్వాత మీరు అన్ని వాసనలను అన్ని నామరూపాలని నిర్భయంగా విడిచిపెట్టి అలాగా ప్యూర్ అవేర్ఫుల్ బీయింగ్ శుద్ధమైన సత్యద్రూపంగా మీరు నిలిచి ఆ మీరే పరమాత్మ ఆ మీ సకల జగత్తు కూడా భాసిస్తూ ఉంటుంది ఎనివే లోకంలో ఏదైతే మహా అని అనుకుంటూ ఉంటారో ఆ మహాలన్ని కూడా స్వప్నంలో కనపడినటువంటి మహాల వంటివి తప్ప వాటికేమీ వాస్తవికత లేదు అత విషనష్టి ఇదంతు మహత భూతంచేతి అది ఇప్పుడు మీరు ఇదండి మహతు మాత్రమే కాదు భూతం కూడా మీరు సినిమాకి వెళ్ళారండి సముద్రము మహాసముద్రము మహత్ కానీ భూతమా కాదు పరమార్థమా కాదు కల్పితము మహత్ కల్పితము కలగన్నారు హిమాలయాలు కనపడ్డాయి హిమాలయాలు మహత్తా కదా మహత్త కానీ భూతమాది కాదు మహత్ కల్పితము దృశ్యము కల్పితము కానీ ఈ పరమాత్మ సచ్చిదాత్మ ఏదైతే కలదో ఇది మహత్ భూతము కూడా భూతము అంటే పరమార్థము ఉన్నదేదో అది ఆ పరమాత్మ ఒక్కటి మాత్రమే అక్కడికి మహద్భూతం అనే పదం పూర్తయింది అనంతం అది తరువాతి పదం ఈ పరమాత్మ అనంతము కూడా అనంతము అంటే అర్థం ఏమిటి అంత విద్యతేనంతం దీనికి అంతము లేదు అంటే దీనికి రెండు రకాలుగా చెప్పచ్చు ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి టేబుల్ టేబుల్ టేబుల్ టేబుల్ టేబుల్ టేబుల్ ఇంకా టేబుల్ కాదు అంటే అంతము గలది ఆ విధంగా జగత్తున్నది పృథివీ పృథివీ పృథివీ ఇంకా పృథివీ కాదు ఆపహ ఆపహ ఆపహ ఆపహ ఇంకా ఆపహ కాదు తేజ తేజస్ తేజస్ తేజస్ ఇంకా తేజ కాదు వాయు వాయు వాయువు వాయువు ఇంకా వాయువు కాదు ఆకాశ కానీ పృథివీ పృథివీ పృథివీలో మహాభూతం పృథివీ రూపంగా కనబడేది ఆ మహాసత్తయే ఆ పరమాత్మయే పృథివీగా భాసిస్తోంది కాబట్టి పృథివీ పృథివీ పృథివీ అన్నప్పుడు ఉన్నదేమిటి పరమాత్మయే ఆపహ అన్నప్పుడు ఉన్నదేమిటి పరమాత్మయే ఇప్పుడు నెక్లెస్ అంతమైందండి కంకణం ఆరంభమైందండి కానీ బంగారం అంతమై ఆరంభమైందా కాలేదు బంగారం అంతమూ కాలేదు ఆరంభమూ కాలేదు కంకణం ఆరంభమై కంకణం అంతమై మరొకటి ఆరంభమైంది కానీ బంగారము అంతమూ కాలేదు ఆరంభము కాలేదు अदेव पृथिव्यक्तज वायुवाकाशम महाभूत महदूतम परमात्मा बड़े सत् अखंड गलू दाख अदर्थम इंको अर्थम इंत कार्य अर्थ पुटेद इंड कार्य मट्ट क కాబట్టి ఇప్పుడు మట్టికి కార్యమున్నది కదా కనుక మట్టిని ఏమంటారు కార్యము గల కారణము ఇప్పుడు ఈ జగత్తు పరమాత్మ నుండి పుట్టింది అంటే జగత్తు కార్యము అప్పుడు పరమాత్మ ఏమిటవుతుంది కారణము ఇప్పుడు ఈ కారణకార్య భావము ఇది యథార్థమా అంటే కారణం అది కూడా ఒప్పుకోకండి కారణకావ్య భావాన్ని ఊరికే తత్కాలమునందు జగత్తు సత్యమనే భ్రమలో ఉన్నంత కాలము వీడి దృష్టిని జగత్తువైపు నుండి పరమాత్మ వైపుకు తిరుపుటకు రకై రే జగత్తు జగత్తు అంటూ దీని వెనక ఈ జగత్తు ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించిందిరా మళ్ళీ ఆ పరమాత్మలోనే కలిసిపోతుంది అని చెప్తే వీడు పరమాత్మ వైపు ఆకర్షితుడవుతాడని అలా చెప్పారు తప్ప ఆ తర్వాత ఏమని చెప్తారంటే రే జగత్తు వీడు పరమాత్మ వైపు చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు జగత్ అంటాడు రే జగత్తు యథార్థంగా ఆవిర్భవించిందనుకుంటున్నావా లేదు యథార్థంగా ఆవిర్భవించలేదు యథార్థంగా విలీనమయ్యేది లేదు ఇదంతా కూడా అజ్ఞాన కల్పన ఉన్నది పరమాత్మయే ఆ పరమాత్మ ఎలా ఉందో అలాగే ఉంది జగత్తు ఆవిర్భవించినట్టుగా నీవు భ్రమపడ్డప్పుడు కూడా పరమాత్మ అలాగే ఉంది మీకు నేను ఒక కృష్ణాంతం చెప్తా సూర్యుడు ఉదయించాడు అని మీరు అన్నారు సూర్యుడు అస్తమించాడు అని మళ్ళీ అన్నారు సూర్యుడు ఎలా ఉన్నాడు ఉదయించాడు అన్నప్పుడు ఎలా ఉన్నాడు అస్తమించాడు అన్నప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు మీరు ఉదయించేడు అన్నప్పుడు అలాగే ఉన్నాడు సూర్యుడు చెరచరా పైకి వస్తున్నాడు అన్నప్పుడు అలాగే ఉన్నాడు సూర్యుడు దిగిపోతున్నాడు అన్నప్పుడు అలాగే ఉన్నాడు అస్తమించినాడు అన్నప్పుడు అలాగే ఉన్నాడు సూర్యుల్లో మార్పు ఏమైనా ఉందా లేదు భూతం అదేవిధంగా జగత్తు పరమాత్మ నుండి పుట్టింది జగత్తు పరమాత్మ ఎందు మనుగడను సాగింది స్థితి జగత్తు పరమాత్మలో మళ్ళీ ప్రళయంలో విలీనమైపోతుంది అని మీరు చేసుకోండి మీ కల్పనలో మీరు చేసుకోండి పరమాత్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కలాగే ఉన్నాడు జగత్ అనేది పరమార్థమైన కార్యము కాదు కాబట్టి జగత్తు అనే కార్యము పరమాత్మ ఎందు వాస్తవముగా లేదు న విద్యే అంతం కార్యం ఎస్ తనంతం అని అర్థం జాయతే జగత్ గచ్చతుగత్తు అంతే ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని గురించి ఇంకా చాలా చెప్పేది ఉంది चके मुंक कदाचि आपेक्षिक सी अपारत् अपारे अन अंके कार्य लेने कार्य విద్యతే అంతః ఎస్య సహ ఎస్ తనంతం నా అంతం అనంతం కార్యము లేనిది అది స్వయంగా కార్యము కానిది దాని నుండి ఏది పుట్టదు అది కూడా స్వయంగా పుట్టదు అనంతం ఇక అపారం అంటే కాపార అంటే కారణం తాను కారణము కానిది తాను కారణము కాదు తనకు వేరే కారణము లేదు నవిజ్యతే విద్యతే పారహ ఎస్ అపారం స్వయం నా పారం అపారం ఇది అరకంగా రకంగా చెప్తారు ఇంకో రకంగా ఎలాగంటే అనంత అంటే అనంతం అంటే కాల పరిచ్ఛేదము లేనిది అంతము అంటే కాలము అపారం అంటే దేశ పరిచ్ఛేదము లేనిది అలా ఎందుకు చెప్పాలంటే మన బుద్ధితోటి ఎప్పటికీ దేశకాల పరిచ్ఛేదాలనే ఆలోచిస్తూ ఉంటుంది దేశ పరిచ్ఛేదం పెట్టేస్తుంది నేను అనగానే ఓ దేశ పరిచ్ఛేదం వచ్చేసింది ఇదిగో ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ దీనికి పరిమితమై ఉన్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకున్నాను నువ్వు ఎక్కడున్నావు అంటే నేను డైమండ్ పాయింట్లో ఉన్నాను నువ్వు కాకినాడలో ఉన్నావా కాకినాడలో లేను అని వీళ్ళు చెప్పాడు ఇప్పుడు చెప్పండి ఈ డైమండ్ పాయింట్ ఆ కాకినాడ ఈ డైమండ్ పాయింట్లో ఉండడం ఆ కాకినాడలో లేకపోవడం ఇదంతా కూడా వీడి తెలివిలోనే లేదండి ఇదంతా వీడి తెలివిలోనే ఉందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉందా అంతా వీడి తెలివిలోనే ఉంది కాకినాడ అనేది బయట ఎక్కడో ఉందని వీడు అనుకుంటాడు బయట ఉంటుందా వీడి తెలివిలో లేకుండా బయట ఉంటుందండి కాకినాడ నా తెలివిలో అయితే లేదు కానీ బయట ఉంది అలాగంటే ఏమైనా ఉంటుందా మీ తెలుగులో లేకపోతే ఇంకెందుకులేండి మీరు అర్థమై ఉండాలి ఇంకా దానికి నో ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా దేశకాల బుద్ధితోటి మనం ఆలోచిస్తాం ఈ దేశంలో ఉన్నాను ఆ దేశంలో లేను ఈ కాలంలో ఉన్నాను ఆ కాలంలో లేను తన గురించి మనిషి ఇలాగా దేశంలోనూ కాలంలోనూ బంధించి కూర్చుంటాడు అంచేతనే ఈ దేశకాల బంధాన్ని చూసినప్పుడు నేను ఫీల్ అయిపోతూ ఉంటాను అయ్యో అయ్యో అని ఏమండి మీరు ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు అంటే నేను ఒక పన్నెండో పుట్టానండి ఓకే పోనీ ఎక్కడితో సంతోషపడచ్చా ఎక్కడ పుట్టారు ఎక్కడ పుట్టారంటే ఏదో తొత్తరుమూడిలో పుట్టానని అంటాడు అంటే వీడికి తొత్తర మూడు అంటే వీడికి తెలియదు ఈ తొత్తర మూడు ఎక్కడుందండి ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఎక్కడుంది రాజమండ్రికి దగ్గరగా ఉందా కాకినాడకి దగ్గరగా ఉందా అంటే ఆ రెండింటి మధ్యలో ఉందంటారు వీడు అంటే వాడికి వెళ్ళి సమస్య వాడి వారి సమస్య పరిష్కారం కాలేదు ఆ రెండింటి మధ్యలో అంటే కుదరదండి రాజమండ్రికి దగ్గర ఉందా కాకినాడ దగ్గర ఉందా మీరు చెప్పండి అంటే ఏం చెప్పమంటారండి అది సెంటర్లో ఉందండి అంటే అలా కాదా ఏదో ఒకటి నువ్వు ఏదో అది చెప్తే కాదు నేను ముందుకు అడుగు వేయలేను ఎందుకంటే ఈయన చార్ట్లో రాజమండ్రి ఉంటుంది కాకినాడ ఉంటుంది ఇంకేముంటుంది అంటే నాకు గుర్తున్నంతలో అది కొంచెం రాజమండ్రికి దగ్గర పోన్లండి బాబు రాజమండ్రి అని ఫిక్స్ చేసుకుంటాడు సో ఈ విధంగా అయితే కాబట్టి ఇప్పుడు ఇంటికి ఏమిటి తేలింది రాబోయే జూలై ఆగస్టు మాసాల్లో మీకు మానసికమైన కలతలు ఉండును అదే తేలింది ఇంత వ్యవహారం చేస్తే మీరు ఇంట్లో వాళ్ళతో ప్రేమతో వ్యవహరించినట్లయితే ఆ కలతలు తగ్గుతాయి ఏమయ్యా చెవిలో పువ్వు పెట్టి చెప్తున్నట్టుగా ఉంది ఇది దీనికోసం ఈ రాజమండ్రి కాకినాడ ఈ డేట్ ఇవన్నీ ఉంది ఇక్కడ దాన్ని చెప్పటం అదే వా అహంకారం పెట్టుకోకు అభకారం పెట్టుకోకు ప్రేమగా ఉండు ఎదరవాళ్ళు ప్రేమగా కొని ఎదరవాళ్ళు ఉండకపోతే ఉండకపోయారు రండి ఈ వేపు నుంచి నువ్వు ప్రేమగా ఉండు అప్పుడు ఏమవుతుందంటే నీకు మనస్సులో కలతలు ఉండవు మరి ఎదరవాళ్ళకి వాళ్ళకుంటే కలతలు నీకు ఉండవు అరే దీనికోసం రాజమండ్రిలో పుట్టాను కాకినాడలో పుట్టాను ఇవన్నీ ఎందుకండి సూపర్ స్టిషన్ ఎనీవే సో అనంతమారం ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తాను రెండు మాటలు అంచాలి ఇప్పుడే చెప్పేశారు లేదు కాబట్టి ఆత్మస్వరూపానికి దేశ పరిచ్ఛేదం లేదు కాల పరిచ్ఛేదము లేదు విజ్ఞప్తిర్విజ్ఞానం విజ్ఞానం చ తద్ఘనశ్చేతి విజ్ఞానఘన విజ్ఞానమయ అన్నట్టుగా వ్యాఖ్యానం చేయలేదు ఆయన విజ్ఞానమయ జీవహ అక్కడ విజ్ఞానం అంటే విభిన్నములైన మానస ప్రత్యయముల యొక్క సమాహారం అంటే ఆ వాసనల యొక్క సంస్కారముల యొక్క రాశి అర్థం అక్కడ విజ్ఞానమయ పురుష అన్న ఇక్కడ విజ్ఞాన ఘన కదా కాబట్టి విజ్ఞానం అంటే విజ్ఞప్తి కొంచెం మరి వ్యాకరణం మీకు అర్థమవుతుందేమో చూడండి వీకే ఉంది జ్ఞానం మాట తీసుకోండి జ్ఞానం జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కదా మరి అక్కడ జ్ఞాన శబ్దానికి అర్థం ఏమిటి మీ వ్యాకరణ జ్ఞానమును ఫిజిక్స్ జ్ఞానం కెమిస్ట్రీ జ్ఞానం అదే అది కాదుగా జ్ఞానశబ్దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అర్థం చెప్తున్నారు ఇక్కడ జ్ఞాధాతువు అన్నా ప్రత్యయం అన అన అన్నో ఏదో అనా ఏదో ప్రత్యయం అది ప్రత్యయం ఏమండే జ్ఞాన అయింది ఇప్పుడు ఈ ప్రత్యయం అనేది ఒక అర్థంలో వస్తుంది ఈ అర్థంలో ఈ ప్రత్యయము అనే అర్థంలో విధిస్తారు కర్త తృచ్ కర్త అనే అర్థంలో తృచ్ అనే ప్రత్యయం వస్తుంది కాబట్టి వీడు ధాతృ గంతృ భోక్తృ ఆ ధాతువు యొక్క అర్థాన్ని భో భో భోక్తృ అన్నప్పుడు భోజనం భోజనము ధాతువు యొక్క అర్థం ఏమిటి భోజనం భుజించుట మరి తృ వచ్చింది కదా అంటే భుజించుట అనే అనే క్రియను చేయువాడు అని అర్థం కాబట్టి తృచ్చనే ప్రత్యయం వచ్చింది ఏ అర్థంలో వచ్చింది కర్త అనే అర్థంలో వచ్చింది ఆ అనా అనే ప్రత్యయం కూడా కర్త అనే అర్థంలో రావచ్చు జ్ఞాధాతువు తెలియుట ధాతువు కర్త అనే అర్థంలో ప్రత్యయం వచ్చింది ఇప్పుడు జ్ఞానం అంటే అర్థం ఏమిటి తెలుసుకునేది అని అర్థం అంతే కదా ఉదాహరణకి జ్ఞానం మనహ మనస్సు తెలుసుకునేది లేకపోతే అహం అని మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు నా పుంసకలింగంలో ఉంది అదొక్కటే సమస్య అహం జ్ఞానం నా పుంసకలింగంలో ఉన్నా పర్వాలేదు నిచ్చిన పుంసకం అది నేను తెలుసుకునేవాడను అని కర్త అర్థంలో వచ్చింది ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది కర్త అర్థంలో ఉన్న పదమా కాదు ఏమంటే కర్మ అర్థంలో కూడా అదే ప్రత్యయం అంటే తెలియబడేది అనే అర్థంలో కూడా కర్మ అనే అర్థంలో కూడా అనా అనే ప్రత్యయం వస్తుంది జ్ఞాయతే ఇది జ్ఞానం కర్మ అంటే కర్మను ప్రయోగం చేసి చూపించాలి కదా జ్ఞాయతే ఇది తెలియబడేది ఏదైతే తెలియబడుతూ ఉంటుందో దానికి జ్ఞానం అని పేరు ఇప్పుడు ఘటము ఘటము తెలియబడేది తెలుసుకుంటున్నారు కదా కాబట్టి ఇప్పుడు ఘట అజ్ఞానం అంటే అర్థం ఏంటి ఘటము నా తెలివిలో విషయము అగుచున్నది ఘటము తెలియబడేది అనే అర్థంలో జ్ఞానం అనే పదం వస్తుంది కరణము అనే అర్థంలో ఆనా అనే పరిచయం రావచ్చు కరణము అంటే సాధనము కాబట్టి జ్ఞాయతే అనేన ఇది దీన్ని కరణ అంటారు కర్తృవ్యుత్పత్తి కర్మ వ్యుత్పత్తి కరణ వ్యుత్పత్తి జ్ఞాయతే దీనితో తెలియబడేది ఇప్పుడు మనస్సు మనస్సుతో మీరు తెలుసుకుంటారు కాబట్టి మనహ జ్ఞానం అంటే మనస్సు తెలుసుకునేటువంటి సాధనము మూడు పదాలు మూడర్థాల్లో ఈ పదం వస్తుంది ఆ సందర్భాన్ని బట్టి మనం సృష్టి చేసుకోవాలి ఇప్పుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నప్పుడు ఏ అర్థము కర్తర్థమా కాదు కర్మార్థమా కాదు బ్రహ్మ తెలుసుకునేదా కాదు బ్రహ్మ తెలియబడేది కాదు పరబ్రహ్మ తెలుసుకున్నటలో సాధనము కూడా కాదు మరింకా ఈ జ్ఞాన శబ్దానికి అర్థం ఏంటి అంటే భావార్థము అంటే ఆ ధాతువు యొక్క అర్థము ఏదో ధాతువుకు అర్థం ఉంటుంది కదా ఆ అర్థానికి మీరు కర్త కర్మ కరణము అనే కారకాలు వేటిని యాడ్ చేయొద్దు ఆ ధాతువు యొక్క అర్థముగా ఉండుట ధాతువు యొక్క అర్థమై ఉండుట ధాతువు యొక్క అర్థం ఏమిటి తెలియుట తెలియుటై ఉండుట అంటే అర్థం ఏంటో తెలుసిన తెలివి తెలుసుకునేది కాదు తెలియబడేది కాదు తెలియుటకు ఉపకరించేది కాదు కేవలము తెలివి ధాతువు యొక్క అర్థం దాన్ని భావార్థము దానికే జ్ఞప్తి అని పేరు జ్ఞానం విజ్ఞప్తి కాబట్టి విజ్ఞానం అంటే విజ్ఞప్తి విజ్ఞప్తిర్ విజ్ఞానం భావార్థమైన పదం తప్పిస్తే అది కర్తార్థం కానీ కర్మార్థం కానీ కరణార్థం కానీ కాదు అనర్థం దానికి విజ్ఞప్తిర్విజ్ఞానం అది విజ్ఞానము అంటే తెలివి ఇంకా ఏమిటది ఘనము కూడా తెలివి తెలివి తెలివి తెలివి ముగట్టిన తెలివి తెలివి తప్ప ఇంకా ఏది కాదు అది తెలివి ఏంటంటే ఇప్పుడు సినిమా తెరకేస్ చూస్తున్నారు అక్కడ అంత ప్రకాశమే హీరో అది ప్రకాశమే విలన్ ప్రకాశమే హీరోయిన్ ప్రకాశమే సినిమా తెర మీద దీపం వెలుగుతూ ఉంటుంది సినిమా తెర మీద దీపం వెలుగుతూ ఉంటుంది అది ప్రకాశమే సినిమా తెర మీద నేడలుంటాయి నీడలు అదేమిటి ప్రకాశమే నీడ కూడా ప్రకాశమేనండి సినిమా తెర మొత్తం సెవెంటీ ఎంఎం అనుకోండి తెర ఆ సెవెంటీ ఎంఎంలో మొత్తం తెర అంతా ఏముందండి ప్రకాశమే ప్రకాశం కాకుండా ఏదైనా ఇంకోటి ఏదైనా ఉందా లేదు అంటే దాన్ని ఏమన్నా మీరు ప్రకాశము యొక్క ముద్ద ప్రకాశఘనము ఓకే మీ గురించి చెప్పండి మీరేమిటో చెప్పండి మీ గురించి మీరేమిటి మీరు కంటితో ఏం చేస్తున్నారు తెలుసుకుంటున్నారు చెవులతో ఏం చేస్తున్నారు తెలుసుకుంటున్నారు ముక్కుతోటి తెలుసుకుంటున్నారు చర్మ స్పర్శేంద్రియంతో తెలుసుకుంటున్నారు నాలుకతోటి తెలుసుకుంటున్నారు మనస్సుతోటి తెలుసుకుంటున్నారు బుద్ధితోటి తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు ఏది తెలుసుకునేవాడను నేను అని మీరు వ్యక్తిత్వాన్ని ఆరోపించుకుని చెప్పిన మాట శాస్త్రం ఏమని చెప్తుందంటే వరు వెరిమోహం నువ్వు తెలుసుకునేవాడవు కాదురా ఎందుకంటే నేను కూడా తెలుస్తోందా లేదా ఆ నేను తెలుసుకునేవాడిని అనే ఒక స్టేటస్ కూడా తెలుస్తోంది కదా కాబట్టి అది కూడా తెలియబడీదే నేను తెలియబడేదే తెలుసుకునేవాడను అనే స్టేటస్ కూడా తెలియబడేదే ఆ రెండూ కూడా ఏ తెలివిలో తెలియబడుతున్నాయో ఆ తెలివి నువ్వు కాబట్టి నేను తెలుసుకునేవాడను కాదు నేను తెలివి యొక్క ముద్దను ముద్దగట్టిన తెలివిని అది స్వరూపం జగత్తు జగత్తటి శబ్దము శబ్దము అంటే శబ్ద జ్ఞానమే శబ్దము శబ్ద జ్ఞానమునకే శబ్దము అని వ్యవహారం ఇప్పుడు మీరు విన్నారండి విని ఏమంటారు శబ్దము అంటారు వినడం అంటే తెలుసుకోవడం కదా కాబట్టి తెలుసుకున్నదానికే శబ్దము అని వ్యవహారం తెలుసుకున్నదానికే రూపము అని వ్యవహారం తెలుసుకున్నదానికే స్పర్శాని వ్యవహారం తెలుసుకున్నదానికే రసము అని వ్యవహారం తెలుసుకున్నదానికే గంధము అని వ్యవహారం కాబట్టి ఆ తెలివియే శబ్దస్పర్శ రూపరసంధములుగా భాషిస్తోంది కాబట్టి ఆ తెలివియే జగత్తు ఆ తెలివియే నేను ఆ తెలివియే జగత్తు ఆ జగత్తుకి నేనుకి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది చూసారా అది కూడా ఆ తెలివియే అంతా తెలివి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఇది ఎలాగంటే కాలం వచ్చి సముద్రంలో కలి కాలం వచ్చి నదిలో కలిసింది కాలం అంటే ఏమిటి నీరు నది అంటే ఏమిటి నీరు ఆ కలిసిన చోట ఆ బౌండరీ ఏమిటి నీరే ఈ నది వెళ్ళి సముద్రంలో కలిసింది నదంటే ఏమిటి నీరు సముద్రం అంటే నీరు సంగమం ఏమిటి మరి ఏది దేంట్లో కలిసింది నీరు నీరులో కలిసింది నీరు నీరులో కలియడం ఏమిటా అది నీరే ఇది నీరే కలవడం నీరే ఇంకా కలవడం ఏమిటో నీరు నీరు నీరు నీరు నీరు ధానము అంటే కాబట్టి జగత్ అనేదే తెలివియే నేను అనేది తెలివియే ఆ దేవుడు మూడో ఎక్కడో ఉన్నాడు అని వాడు కూడా తెలివియే వాడే నువ్వు నువ్వే వాడు అది ఆయన అంటున్నారు చూడండి నేను నేనను వాడను నేను గాను అంటే నేను నేనంటే నేను సుబ్బారావుని ఫలానావరంబాయిని బ్రాహ్మణున్ని క్షత్రియున్ని అంటూ ఉంటాడు వీడు నేను నేను అది నేను కాదు మరి ఇంక ఏది నేను ఆ నేను అనే తత్వాన్ని కాంచేవాడను నేను మిగతా రెండు పాదాలు అంతే గుర్తుంది చాలండి చాలా అంతకంటే కట్లా కాబట్టి అవిజ్ఞాన ఘనుడను ఘనశబ్ద జాత్యంతర ప్రతిషేధార్థ ఈ ఘన శబ్దం ఏం చేస్తుందంటే మరొక జాతి అంటే మరో వస్తువును నిషేధించటం కోసం ఘన అనే పదం ప్రయోగిస్తారు ఇప్పుడు మీకు చెప్తానండి మైసూర్ పాక్ అన్నారు మైసూర్ పాకం అంటే మైసూరులో వండేదాన్ని పాకం ఉంటే వండబడేది మైసూరులో వండి వారు పొట్టబడి ఇప్పుడు అంతటా వండుతున్నారు సో మైసూరు పాకం అనుకోండి దాంట్లో ఇదేమిటి పిండి ఇదేమిటి పంచదార ఇదేమిటి నెయ్యి ఇదేమిటి ఖాళీ పోర్స్ ఉంటాయి మైసూరు పాకంలో మధ్యలో పోర్స్ ఉంటాయి పోర్స్ ఉండాలి లేకపోతే ఓ సుత్తు కూడా ఇవాళ మైసూరుపాకం సుత్తు ఇచ్చాయా మీరు మైసూరు పాకం భుజించండి మామూలుగా పెట్టి మైసూర్పాకం ఇస్తారు మైసూరుపాకం ఇచ్చినప్పుడు చిన్న సైజు సుత్ లేకపోతే కొంచెం దిట్టంగా ఉండే రెండు చెంచాలో ఎవో ఇస్తే దాన్ని కొట్టుకు తినాల్సి ఉంటుంది పోర్స్ లేకపోతే పోర్స్ ఉంటే పోర్ పోర్ ఉంటే గ్యాప్స్ అనమాట కాబట్టి ఇప్పుడు ఇది పిండి పక్కనే ఉంది షుగర్ ఉంది వేరేది ఉంది జాతి అంతరం ఇంకొకటి పిండి జాతి వేరు షుగర్ జాతి వేరు కదండి దాని పక్కనే ఉంది నెయ్యి ఉంది దాని పక్కనే ఉంది పోర్ ఉంది ఖాళీగా ఉంది చూడండి ఎన్ని వచ్చాను జాత్యంతరం పంచదార పాకం పట్టాం ఏమండి ఆ పాకం ఇలా కప్పులో పోసా ఎదురకుండా పెట్టారు అది దాంట్లో ఎక్కడ చూసినా పంచదార తప్ప పోర్సు కూడా ఏమీ లేవు అది ఘనం అంటారు ధనశబ్దానికి అర్థం అది ఏమండి ఇప్పుడు మీరు శబ్దాన్ని విన్నారు అదేమిటి తెలివి రూపాన్ని చూశారు అదేమిటి తెలివి శబ్ద స్పర్శను తెలుసుకున్నారు అదేమిటి తెలివి జాగ్రత్త అవస్థ ఏమిటి స్వప్నావస్థ ఏమిటి తెలివి నిద్రావస్థ ఏమిటి తెలివి ఏమీ తెలియలేదు అని తెలుస్తూ హాయిగా పడుకున్నాను ఏమీ తెలియలేదు అని తెలిసింది కదా ఏమీ లేదు నిద్రపోయానా ఏమీ లేదు అని తెలిసింది కదా అది తెలివే కాబట్టి తెలివి తప్ప ఇంకేమే ఆ తెలివియే బ్రహ్మ ఆ తెలివియే జగత్తు ఆ తెలివియే మీరు నేను జగత్తు బ్రహ్మ అనే మూడు నామాలు నామరూపాలు ఉన్నదేమిటి తెలివి ఒక్కటే జాత్యంతర ప్రతిషేధార్థ ఘన శబ్ద యథా దీనికి దృష్టాంతం సువర్ణ ఘన అంటే బంగారపు ముద్ద అనర్థం బంగారపు ముద్ద అంటే ఇంకా బంగారం తప్ప మరొకటే ఉండదు అయో ఘన ఇనప ముద్ద అయ అంటే ఇనుము అయ అయస్ అనే శబ్దం ఇనుము శబ్ద అవధారణ ఆయన మంత్రం గురించి చెప్తున్నారు విజ్ఞానఘన ఏవనుంది కదా విజ్ఞానఘనము మాత్రమే అవధారణ అంతే ఇంకేమీ లేదు అని నిశ్చితంగా చెప్పడం పేరే అవధారణ అంటే అర్థం ఏంటి నే జాత్యంతరం అంతరాళే విద్య అది విద్యతే అంటే న విద్యతే అని అర్థం మరొకటి ఆ పరబ్రహ్మ తప్ప పరమాత్మ తప్ప ఇంకా మరొకటి ఏమీ లేదు ఇప్పుడు ఉందండి నేను జగత్తు నేను వేరు జగత్తు వేరు దేవుడు ఈ నేను ఈ జగత్తు కంటే దేవుడు వేరే అలా ఏమీ లేదయ్యా అలా ఏమీ లేదు ఇంకో ఇతరము లేదు ఏది నేనో ఏది జగత్తు ఏది దేవుడో అది ఏ పరమాత్మ అది అద్వైత అద్వయ ఆత్మ కాబట్టి అధి అధ్యాత్మము అధిభూతము అధిదైవము అని మూడు పేర్లు మూడు పేర్లు మూడు రూపాలకి మూడు పేర్లు ఈ మూడు రూపాలు ఈ మూడు పేర్లు నామరూపాలు కల్పితము ఉన్నది ఒకే తెలివి ఒకే చైతన్యము అది పరమాత్మ ఇంకా వేరే ఏది లేదు అని చెప్పడం కోసం జాత్యంతరం మరొకటి లేదు సుమా అని చెప్పడం కోసం ఏ వా మంత్రం పూర్తయింది నా పేద కూడా పూర్తయింది రేపు కొనసాగిద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం ఓ